بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد مهاشي لارا اي رجبنا بالله قد يوالا شاء الله تكو سمي يملو اكو وفن يالو تكو سمي يملو اكو وفن يالو పొందే అటువంటి కొన్ని కార్యాల గురించి విషయాల్లో తెలుసుకుందాము ఇందులో ప్రత్యేకంగా నమాజ్ తర్వాత మన ప్రవర్తన ముహమ్మద్ సల్లాసల్ కొన్ని దువాలు మనకు నేర్పారు घनता महा गोपुद मनम नमाज तरवा रु निषा मूड निम नमाज चुक स्थल में कुर्चु आ मन चूसी चवना లా మహా గొప్ప పుణ్యాన్ని మనం పొందగలుగుతాము ఉదాహరణకు చాలా చిన్న చిన్నపాటి కార్యం అందులో ఒక నిమిషం కాదు అర నిమిషం కూడా పట్టదు అర నిమిషం కూడా పట్టదు కానీ అల్లా యొక్క దేవల్లా పుణ్యాలు అనేటివి మహా గొప్పగా ఉన్నాయి ఉదాహరణకు ఈ హదీస్ పై గమనించండి సురణ విధావులో ఈ హీస్ ఉంది ప్రొఫెసర్ అల్లా చెప్పారు రెండు మంచి అలవాటులు రెండు సత్కార్యాలు ఏ ముస్లిం దాసుడు వాటిని పాటిస్తాడో తప్పకుండా స్వర్గంలో పోతాడు ఆ రెండింటిని పాటించిన వారు వారికి ఏం శుభార్త ఇవ్వబడింది స్వర్గప్రవేశం అందులో ఒకటేమిటి అచ్చా ఇంకా ప్రా చెప్పారు అవి రెండు చాలా స్వల్పమైనవి కానీ వాటిని వారు చాలా అరుదు చాలా తక్కువ మంది ఇప్పుడు రెండు విషయాలు మన ముందుకు ఒకటి ఆ రెండు సత్కార్యాల ఘనత తెలిసింది ఏంటి ఘనత స్వర్గప్రవేశం అంటే ఆ రెండు పనీలు ఆ రెండు కార్యాలు చేసిన స్వర్గం లభిస్తుంది అని చెప్పారు కానీ వెంటనే ఏం చెప్పారు అవి చూడడానికి చాలా చిన్నగానే ఉన్నాయి స్వల్పంగానే ఉన్నాయి కానీ దాని మీద ఆచరించే చాలా తక్కువ మంది ఉన్నారు అందులో ఒకటేమిటంటే ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత పది సార్లు సుభాన్ అల్లా పది సార్లు అహమ్దుల్లా పది సార్లు అల్లాహో అక్బర్ చదవడం అల్లాహో అన్ని సార్లు పది పది సార్లు ఇంత చెప్పిన తర్వాత ప్రస్తుత గారు దాని యొక్క మరో లాభం చెప్పారు అదేమిటి చెప్పారు ఈ పది పది సార్లు చదివితే ఎన్ని ముప్పై ఐదు నవాజుల్లో ఐదు ముప్పైలు నూట యాభై ప్రభుత్వం చెప్పారు నాలుకపై ఇవి నూట యాభై కానీ ప్రళయ ఎప్పుడైతే తూకం చేయబడతాయో అప్పుడు వెయ్యి ఐదు వందలు ఎంత నూట మాత్రమే ని ఎప్పుడైతే తూకం చేయబడతాయో లో అప్పుడు ఇవి ఎంతుంటాయి పదిహేను వందలు పదిహేను వందల పుణ్యాలు మనకు లభిస్తుంటాయి ఈ విధంగా ఈ సత్కార్యం చేయడం వల్ల ఒకటి స్వర్గ ప్రవేశ శుభవార్త లభించింది రెండవది పదిహేను సత్కార్యాలు పదిహేను వందల పుణ్యాలు లభిస్తాయి అని కూడా తెలుస్తుంది ప్రతి ఫరుదు మాస్ తర్వాత పది పది సార్లు పది పది సార్లు ఇలా చదవడం ఏమైనా కష్టమవుతుందా ఒకవేళ మనం ఆలోచించుకుంటే ఏమంత కష్టం కాదు కాని దానికి చదివే అలవాటు అనేది ఉండాలి ఇందులోనే రెండో విషయం ఏంటిది పడుకునే ముందు ముప్పై సార్లు సుభానల్లా ముప్పై మూడు సార్లు అల్హందుల్లా ముప్పై నాలుగు సార్లు అల్లాహు అక్బర్ అనాలి ఎన్ని వంద కానీ ప్రళయ దినానా ఇవి వెయ్యి సమానంగా ఉంటాయి అంటే మనకు వెయ్యి పుణ్యాలు లభిస్తాయి అయితే ప్రవక్త గారి సహచరులు ఈ ఘనతలు విని ఊరుకుండలేదు మరో ప్రశ్న అడిగాడు అదేమిటి ప్రవక్త ఇంత గొప్ప పుణ్యం లభిస్తుంది ఇంత చిన్నటి సత్కార్యం కానీ మీరు ఒక మాట చెప్పారు వాటిపై ఆచరించే చాలా తక్కువ మంది అని అలా ఎందుకు చెప్పారు వీటిని ఆచరించడంలో ఏంటి కష్టం మాకైతే కష్టం అనిపించడం లేదు కదా గమనించండి ప్రవక్త గారు చెప్పారు మనిషి ఎప్పుడైతే నమా పూర్తి చేసి జిక్ గురించి ప్రవక్త చెప్పిన ఈ చేయడానికి కూర్చుంటాడో శైతాన్ వాడు వచ్చి అతనికి ఏదో ఒక విషయం గుర్తు చేస్తాడు పోయి మీద నువ్వు బియ్యం పెట్టొచ్చావు అయ్యో వర్క్ షాప్ లో తొందరగా వెళ్లేదుంది ఆ కూరగాయలు తీసుకొచ్చేది అరే ఇంట్లో భార్య గుర్తు చేస్తుంది ఆ ఏదో ఒక మాట శైతాన్ వాడు గుర్తు చేస్తాడు మనిషి ఈ జిగ్ర చేయక ముందే లేచి తన పడక మీది పోతాడు నిద్ర చేస్తుంది ఈ జిక్ చేయడం మర్చిపోతాడు ఈ విధంగా చూడండి సుద్రలారా శాన్ వాడు మనకు అల్లా యొక్క జిక్ నుండి ఎలా దూరం చేస్తాడో ఆ విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పేశారు అయితే ఫర్జ్ నమాజ్ తర్వాత చేయవలసిన జిక్ స్మరణలు అయితే ఉన్నాయో దువాలు అయితే ఉన్నాయో ఒక విషయం మనకు తెలిసింది ఏం తెలిసింది ప్రతి ఫరజ్ నవాజ్ తర్వాత ఏం చేయాలి మనం పది పది సార్లు పది సార్లు సుహాన్లు అల్హందుల్లా పది సార్లు అల్లాహో చదవాలి అండి మనం హదీస్ లో ఉంది హీస్ అది మనం ఇంచుమించు ఒక నెల నెల పదిహేను రోజుల ముందు కూడా ఈ హదీస్ విని ఉన్నాము కానీ ఫరజ్ నవాజ్ తర్వాత జిక్ యొక్క శీర్షిక ఈ టాపిక్ మీద కాదు వేరే టాపిక్ లో కానీ మీరు మరోసారి వినండి ప్రొఫెసర్ అసలు వారి వద్ద వచ్చారు వచ్చి చెప్పారు ప్రవక్త ఈ ధనవంతులు డబ్బు ఉన్న వాళ్ళు పుణ్యాలు సంపాదించడంలో ఉన్నత స్థానాలు పొందడంలో సదాకాలం ఉండే అటువంటి వరాలు పొందడంలో మా కంటే చాలా ముందుకు వెళ్లిపోయారు ఏమంటున్నారు వాళ్ళు ఈ డబ్బున్న వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు అని అంటలేరు మాకంటే ఎక్కువ భూములు సంపాదించారు అని ఏమంటున్నారు వీళ్ళు తమ డబ్బు కారణంగా ఉన్నత స్థానాలు పొందడంలో మరియు ఎల్ల కాలం ఉండే అటువంటి నేమతులు వరాలు అనుగ్రహాలు వాటిని పొందడంలో మా కంటే చాలా ముందుకెళ్లిపోయారు ప్రవక్త గారు అడిగారు నమాజ్ చేస్తున్నామో మేము ఎలా ఉపవాసం ఉంటున్నామో వారు కూడా ఉపవాసం ఉంటున్నారు కానీ వారికి డబ్బు ఉంది మా దగ్గర డబ్బు లేదు ఆ డబ్బు కారణంగా వారు హేస్తున్నారు చేస్తున్నారు దాన ధర్మాలు చేస్తున్నారు అల్లా మార్గంలో జిహాదులు కూడా ఖర్చు పెడుతున్నారు ఈ నాలుగు రకాల పుణ్యాలు హజ్ ఉమ్రామాన్య దాన ధర్మాలు మరియు జిహాదులు కూడా ఖర్చు పెడుతున్నారు మా దగ్గర డబ్బు లేదు గనక హజ్ లో ఉమ్రాలో దాన ధర్మాల్లో జిహాదు లో మేము ఖర్చు చేయలేకపోతున్నాము గనక ఆ పుణ్యాలు మేము పొందుతలేము డబ్బున్నందు వల్ల వారు ఇలాంటి పుణ్యాలు చేసి కూడా మా చాలా ముందుకు తాగిపోతున్నారు అప్పుడు ప్రవక్త గారు తెలుసా నేనొక విషయం మీకు తెలుపుతాను నేను ఒక మీకు తెలుపుతాను మీరు దానిని పాటించారంటే ఆ విషయాన్ని మీరు పాటించారంటే మీకంటే ముందుకు ఎవరైతే వెళ్ళిపోయారో పుణ్యాల్లో వారి వద్దకు మీరు చేరుకుంటారు మరి ఎవరైతే మీ వెనుకున్నారో వారు ఎన్నటికి కూడా మీకు సమానంగా రాలేరు మరియు మీకంటే ఉత్తమమైన వారు మరెవరు ఉండరు కేవలం మీలాంటి ఈ ఆచరణ ఈ పని చేసేవారు తప్ప అదేంటి మీరు ప్రతి ఫరస్ నవాజ్ తర్వాత అల్లా అల్హమ్దు అల్లాహు అక్బర్ ముప్పై మూడు సార్లు చదువుతూ ఉండండి ఈ రెండో విషయంలో మొదటి హదీసు పది సార్ల ప్రస్తావన వచ్చింది దానికి రెండు శుభవార్తలు దొరికాయి ఒకటి స్వర్గ ప్రవేశం రెండవది పదిహేను పుణ్యాలు గుర్తుంచండి పది పది సార్లు చదివితే లాభం స్వర్గ ప్రవేశం మరియు పదిహేను పుణ్యాలు ఈ రెండవ హదీసులో సై బుఖారిస్లిం లోని హీస్ ఇది ఇందులో ఏముంది ప్రతి ఒకటి ముప్పై మూడు సార్లు చదవాలి దాని యొక్క ఏంటి హజ్ చేయడంతో సమానం ఉమరా చేయడంతో సమానం సదకా దాన ధర్మాలు చేయడంతో సమానం అల్లా యొక్క మార్గం జిహాద్ లో సమానం ఎంత గొప్ప పుణ్యం గమనించండి అంటే ప్రతిరోజు ఐదు హజుల పుణ్యం సంపాదించవచ్చు ప్రతిరోజు ఐదు ఉమరాల పుణ్యం సంపాదించవచ్చు ప్రతిరోజు ఎంతో డబ్బు ఉన్న డబ్బు ఖర్చు దాన ధర్మాలు చేసి పుణ్యాలు సంపాదిస్తున్నారో అంత మనం ఈ ముప్పై మూడు ముప్పై మూడు సార్లు చదివి పుణ్యం సంపాదించవచ్చు అలాగే ఇంకెవరైతే జిహాదు వారికి ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం మనం పొందవచ్చు ఈ ముప్పై సార్లు సుహాన్ అల్లా సార్లు అల్హదు మూడు సార్లు అల్లాహు అక్బర్ ఒక్కసారి ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై ఒక్కసారి ఉన్నా గానీ ఆ పాపాలన్నిటినీ కూడా తొలగించబడుతుంది అన్ని పాపాలు తొలగించబడతాయి అని ప్రవక్త గారు శుభవార్త ఇస్తున్నారు మరోసారి మీకు గుర్తుండడానికి దాన్ని సంక్షిప్తంగా చేస్తూ అర్జు నమాజ్ తర్వాత ఒక కార్యం కానీ రెండు విధానాలు తెలుసుకున్నాము ఏంటి ఒక కార్యం సుభాన్ అల్లా అల్హదుల్ ఈ మూడు పదాలు కానీ ఒక పద్ధతి ఏంటిది పది సార్లు చెప్పడం ఇంకొకటి ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు వీటన్నిటిని కలిపి లాభాలు ఎన్ని మనం తెలుసుకున్నాము ఒకటి లాభం స్వర్గ ప్రవేశం రెండవ లాభం పదిహేను వందల పుణ్యాలు మూడవ లాభం హేసినంత పుణ్యం నాలుగో లాభం ఉమరా చేసినంత పుణ్యం ఐదవ లాభం దాన ధర్మాలు చేసినంత పుణ్యం ఆరో లాభం జిహాదులు ఖర్చు పుణ్యం ఏడవ లాభం సముద్రపునుగంత పాపాలు ఉన్నా పాపాలన్నీ తొలగించబడతాయి ఎన్ని లాభాలు ఏడు రకాల లాభాలండి కేవలం పది రైం మనకు దొరుకుతుంది ఒక గంట కోనేది ఉంటే మనం వెనుక మరి ఏడు రకాల పుణ్యాలు మనకు దొరుకుతున్నాయి దీనికి ఒక గంట కాదు టోటల్ నిమిషం నిమిషం ధర టైం పడుతుంది అంటే మీరు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసి చూడండి టైం పెట్టి గడయాలం పెట్టి మీరు చూడండి మహా ఎక్కువ అండేది ఉంటే టోటల్ ఎంత నిమిషం పడుతుంది అంటే కొందరు పండితులు చెప్పారు ఇంతవరకు వాస్తవం అలా గుర్తుగాక ఒకవేళ మీరు పది యొక్క ఉద్దేశంతో టోటల్ ముప్పై మూడు అనుకున్నా గానీ సరిపోతుంది ఎందుకు ముప్పై మూడులో పది చనిపోతాయి కదా అలా కూడా కొందరు అన్నారు ఈ విధంగా చూడ్డానికి మనం ఒక రకమైన కార్యం సుమారా అల్ల అల్లాబరం కానీ ఎన్ని లాభాలు తెలుసుకున్నాము ఒకసారి లెక్కించగలుగుతారా ఏంటి చెప్పండి ఒకటి ద్వర్గ ప్రవేశం రెండవది పదిహేను వందల పుణ్యాలు మూడవది హేసినంత నాలుగవది ఉమరా చేసినంత ఐదవది దాన ధర్మాలు సుద ఆరది జిహాదులో ఖర్చు పెట్టినంత ఏడవది పాపాలు ఉన్నా అవన్నీ తొలగించబడతాయి అల్లా వాటే స్వర్గం విషయంలో మరొక గొప్పవార్త కూడా మనకి ఇవ్వబడింది ఆయతల కురియోబిలో ప్రస్తావించారు ప్రస్తావించారు నమాజ్ తర్వాత ఎవరైతే ఆయతల కురిసి చదువుతారో ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఆయతల కురిసి ఎవరైతే చదువుతారో వారు స్వర్గంలో ప్రవేశించడానికి కేవలం చావు మాత్రమే అడ్డు ఉన్నది ఆయతల చివరి వరకు ఇది ఒక ఆయన ఈ విధంగా ఆయన కుర్చి ద్వారా కూడా చాలా గొప్ప లాభాలు లభిస్తాయి వాటిని చదివే అలవాటు మనం చేసుకోవాలి ఇంకా రూటి ఉంటది కనీసం ఒక రెండు నిమిషాలు మనం సలాహం చూపిన తర్వాత మధ్య కూర్చోవచ్చు కదా కూర్చోది లాహుల్ ముల్కుల్లీ అల్లా అతని గురించి పది పుణ్యాలు రాస్తాడు పది సార్లు లాభాలేంటి ఇంకా ఉన్నాయి దాన్ని గుర్తుంచుకోవాలి పది సార్లు లాయిలా ఇల్లాహ ఇల్లా అల్లాహ్ షదుతే మొదటి లాభం 10 పుణ్యాలు అల్లాహ్ రాస్తాడు. వబహ అహు ఆషర సయ్యాత్ రెండో లాభం ఏంటంటే 10 పుణ్యాలు అల్లాహ్ మాఫ్ చేస్తాడు దొలిస్తాడు. మూడో లాభం ఏంటంటే రఫఅ లహు 10 దరజాత్. పది స్థానాలను అల్లాహ్ పెంచుతాడతని గురించి. వకద యౌబుహు zalika kulluhu ఫి హిర్జ్ బిల్ కల్ మకరూహ్ మరియు ఆ దినంతా ఆ రోజంతా అతని గురించి ప్రతి కీడు నుండి చెడు నుండి అసహ్య విషయాల నుండి అతన్ని కాపాడుకోబడుతుంది ఎన్ని లాభాలు వచ్చాయి లాయలే పది సార్లు చదివితే ఎన్ని లాభాలు విన్నాము పది పుణ్యాలు లిఖించబడతాయి పది పాపాలు తొలగించబడతాయి పది స్థానాలు పెంచబడతాయి నాలుగో లాభం ఆ రోజంతా ఏ రోజు ఫజర్ లో చదువుతారో ఆ రోజంతా ప్రతి అసహ్య విషయాల నుండి రక్షింపబడుతుంది కూడా కాపాడబడుతుంది కూడా అతన్ని కాపాడడం జరుగుతుంది మరియు ఒకవేళ షిర్క్ పాల్పడేదింటే మహావినాశనం ఉంటుంది కానీ షిర్క్ తప్ప వేరే ఏదైనా పాపం ఉంటే అది కూడా మందించబడుతుంది దానివల్ల అల్లా తల అతన్ని పట్టుకోడు తొందరగా వెంటనే శిక్షించడు ఈ విధంగా లాయల పది సార్లు చదవడం ద్వారా మనకు ఎన్ని లాభాలు కలిగాయి నేను లెక్కించి చెప్తున్నాను అయినా కానీ మర్చిపోతున్నారా ఒకటి పది పుణ్యాలు లభిస్తాయి రెండవది పది పాపాలు తొలగించబడతాయి పది స్థానాలు పెంచబడతాయి ఇంకా ఆ రోజంతా అతన్ని కాపాడబడుతుంది మరియు శైతాన్ నుండి కూడా అతన్ని రక్షించడం జరుగుతుంది ఐదు ఆరవది ఏదైనా పాపం జరిగినా గానీ అల్లా వెంటనే శిక్షించడు కాని షిర్క్ నుండి దూరం ఉండాలి షిర్క్ నుండి అంటే షిర్క్ లాంటి పాపం అనేది కాకూడదు ఇది దేనివల్ల మనకు ఫజ ఫరవాజ్ తర్వాత ఫజ ఫరజ్ నవాజ్ ఫజర్ నవాజ్ తర్వాత పది సార్లు లా చదివితే కానీ ఇదే లా ఇల్లా మహ్రీద్ తర్వాత కూడా పది సార్లు చదవాలి మహ్రీద్ తర్వాత కూడా పది సార్లు చదవాలి అప్పుడు ఏంటి లాభం మనకు దొరుకుద్ది గమనించండి ఈ రోజు ఎన్ని లాభాలు మనం తెలుసుకుంటున్నాము అవన్నీ గుర్తున్నాయా లేవా మరోసారి రిపీట్ చేయాలా సుహాన్బర్ దీని గురించి మనం ఏడు లాభాలు తెలుసుకున్నాము గుర్తున్నాయా ఏంటంటే సరగా ప్రవేశం పదిహేను పుణ్యాలు ఇంకా హేసినంత పుణ్యం ఉమరా చేసినంత పుణ్యం దాన ధర్మాలు చేసినంత పుణ్యం ఇంకా జిహాద్ చేసినంత పుణ్యం జిహాదిలో ఖర్చు పెట్టినంత పుణ్యం మరియు సముద్రపు ను పాపాలు ఉన్నా గాని తొలగించబడతాయితల గురి విన్నాము అదేమిటి ఎవరైతే ప్రతి ఫజర్ నమాజ్ తర్వాత ఆయతల గురించి చెందుతారో అతనికి మరియు స్వర్గానికి మధ్య అడ్డు ఏముంది చావు అతని వరణం తప్ప ఇది అడ్డు లేదు ఇక తర్వాత ఫజర్ నమాజ్ తర్వాత ఐదు పది సార్లు ఒకటి పది పుణ్యాలు దొరుకుతాయి పది పాపాలు తొలగించబడతాయి పది స్థానాలు పెంచబడతాయి ప్రతి కీడు నుండి ఆ రోజు రక్షింపబడతాడు శాతాన్ని కాపాడబడతాడు ఇంకా ఏ పాపం వల్ల కూడా అతన్ని అల్లా తొందరగా పట్టి శిక్షించడు కాని షిరికు నుండి ఈ మీరు వినండి ప్రొఫెసర్ చెప్పారు चलू शो नि दावदूत माभ इप चे महरी तरवा रेडविदी తీసుకువెళ్లే పుణ్యాలు కాదు స్వర్గం అతనిపై విధి చేసే అటువంటి పుణ్యాలు అల్లా అతని గురించి రాస్తాడు ఎన్ని లాభాలైన శైతాన్ నుండి కాపాడడానికి అల్లా ఎవరిని పంపుతాడు దేవుడు ఆయుధంతో ఉన్న దేవదూతలను పంపుతాడు రెండవ లాభం ఏంటి పది పుణ్యాలు రాస్తాడు ఎలాంటి పది పుణ్యాలు స్వర్గంని విధి చేసేటువంటి పుణ్యాలు మూడవ లాభం పది పాపాలని తొలగిస్తాడు ఎలాంటి పాపాలు మూబి అతన్ని నాశనం చేసేటువంటి పది పాపాలు మనిషి ఏదైనా పాపం చేసి ఉన్నాడు ఎలాంటి పాపం అతన్ని ఆ మనిషిని వినాశానికి గురి చేస్తాయి అలాంటి పాపం చేసి ఉన్నాడు కానీ అల్లాహ్ అలాంటి పాపాన్ని కూడా వర్ణించేస్తాడు ఎందుకు వర్ణిస్తాడు నాయన ఇల్లల్లా ఎప్పుడు చదవాలి ఎన్ని పుల్లి ఎన్ని లాభాలు దరికినాయి ఆయుధంతో ఉన్న దేవదూతలు శేతాన్ని అతన్ని కాపాడుతారు అల్లా స్వర్గంలో తీసుకెళ్లేటువంటి పది పుణ్యాలు అతని గురించి రాస్తాడు మరియు అతన్ని వినాశనానికి గురి చేసే నర్గంలో తీసుకెళ్లే పది పాపాలు చేస్తాడు ఇంకా విశ్వాసులను విశ్వాస బానిసలను పది మంది విశ్వాస బానిసలను విడుదల చేసినటువంటి పుణ్యం అతనికి లభిస్తుంది తర్వాత చదివితే నాలుగు లాభాలు కానీ నాలుగు అది తక్కువ భావించవద్దు మహా గొప్ప లాభాలున్నాయి ఇవి కూడా పొద్దున చదివితే కూడా శ్వేత రక్షించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది కానీ సాయంత్రం చదువుతా ఏముంది దేవదూతలు ఆయుధంతో ఉన్నటువంటి దేవదూతలను అల్ల చెప్పడం జరిగింది పొద్దున చదివితే కూడా పది పుణ్యాలు లభిస్తాయి అని చెప్పడం జరిగింది కానీ సాయంకాలం దాంట్లో ఏముంది మూజీబాబ్ అంటే స్వర్గానికి తీసుకెళ్లేటువంటి పుణ్యాలు అని పొద్దున చదివితే కూడా పది పాపాలు తొలగించబడతాయి కానీ సాయంత్రం చదివితే సాయంత్రం చదివితే ఆ ఘోరమైన మనిషిని వినాశనానికి గురి చేసినటువంటి నర్గంలు తీసుకెళ్లేటువంటి అటువంటి పది పాపాలుస్తాడు నికొంత విషయం వచ్చింది పొద్దున చదువు దాంట్లో రాలేదు అదేంటి పది బానిసలను విడుదల చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది పది బానిసలను విడుదల చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది ఈ విధంగా సొందరారా అల్లా ఇక్కడ ఏవల్ల ఈరోజు మనం నేర్పారో వాటిలో కొన్నిటి గురించి వాటి యొక్క లాభాలు కూడా తెలుసుకున్నాము ఎన్ని గొప్ప లాభాలున్నాయో వేరే గమనించి వీటిని ఆచరించే ప్రయత్నం చేయండి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని జిక్ మాత్రమే ఉన్నాయని భావం కాదు ఇంకా కూడా ఉన్నాయి ఎక్కువ లాభాలు ఉన్నటువంటి కొన్ని విక్రల గురించి నేను మీ ముందు ఈ మాట ఉంచాను అల్లావ తాలా వీటిని అర్థం చేసుకుని వీటిని ఆచరించే సద్భాగ్యం అందరికి ప్రసాదించుదా